కీర్తన సంఖ్య మూడు వందల అరవై పీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుక గరుడునితో వెన్నుద్ద శేషుడు వేయి వడగల తోడవలసిన శేషుడు ఛాయమేని తనకు వజ్రాల శేషుడు మాయనీ మాణికాల శేషుడు ఏ హరికి నీడయ్యే గేటి శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టు చుట్టుకొని నుల శేషుడు నట్టుకొని రెండు వేల నాలుకల శేషుడు నెట్టన హరిబొగడ నేరు సరిశేషుడు కది శ్రీ పనులకెళ్ళగా చుకున్న శేషుడు మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు అదే శ్రీ వెంకటపతి కల మంగకును పదరకయే పొద్దు పాను పైన శేషుడు